నీ అలమరలో నా పుస్తకం ఉన్నదా లేదు మరి ఎక్కడున్నది ఏమో ఎక్కడున్నదో అదుగో అక్కడేమిటి ఎక్కడా నీ పుస్తకం పక్కన ఇది నీది కాదు ఇక్కడ నీ పుస్తకం లేదు నీ అలమరలో నా పుస్తకం ఉన్నదా నీ అలమరలో నా పుస్తకం ఉన్నదా లేదు లేదు మరి ఎక్కడున్నది మరి ఎక్కడున్నది ఏమో ఎక్కడున్నదో ఏమో అదుగో అదిగో అక్కడేమిటి అదుగో అక్కడేమిటి నీ పుస్తకం పక్కన నీ పుస్తకం పక్కన ఇది నీది కాదు ఇది నీది కాదు ఇక్కడ నీ పుస్తకం లేదు ఇక్కడ నీ పుస్తకం లేదు డ్రిల్స్ రెప్యుటేషన్ స్టార్ట్ అది నా అది నాగడియారమా అది నా గడియారం కాదు అది నా గడియారం కాదు నా గడియారం అక్కడ ఉన్నదే నా గడియారం అక్కడ ఉన్నదా నీ గడియారం అక్కడ లేదు నీ గడియారం అక్కడ లేదు బిల్డ్అప్ పుస్తకం ఉన్నదకం ఉన్నదా నా పుస్తకం ఉన్నదా అలమరలో అలమరలో నా పుస్తకం ఉన్నదా అలమరలో నా పుస్తకం ఉన్నదా నీ నీ అలమరలో నా పుస్తకం ఉన్నదా నీ అలమరలో నా పుస్తకం ఉన్నదా పుస్తకం ఎవరిది పెట్టెలో పెట్టెలో పుస్తకం ఎవరిది పెట్టెలో పుస్తకం ఎవరిది కొత్త కొత్త పెట్టెలో పుస్తకం ఎవరిది కొత్తపిటలో పుస్తకం ఎవరిది ఈ ఈ కొత్తపిటలో పుస్తకం ఎవరిది ఈ కొత్తపిటలో పుస్తకం ఎవరిది రెస్పాన్స్ డ్రిల్ ఈ పుస్తకం ఎక్కడున్నది ఏమో ఎక్కడున్నదో ఆ పుస్తకం ఎవరిది ఏమో ఎవరిదో రవి ఎక్కడ ఏమ ఎక్కడ ఇవి ఎవరి పుస్తకాలు ఏమ ఎవరి పుస్తకాల మల్లచెట్టు ఎక్కడ ఉన్నది ఏమ ఎక్కడ ఉన్నదో ఇది నీ పుస్తకమా కాదు ఇది మీల కాదు అది కాదు ఇల్లు మా ఇంటి దగ్గర మీ పుస్తకం నా ఉన్నదా లేదు సంచి మైసూర్లో ఉన్నదా మీ ఇంట్లో గులాబీ చెట్టు ఉన్నదా లేదు రవి పుస్తకం ఎక్కడ ఉన్నదిన్నది మా ఇల్లు కాలేజీ పక్కన ఉన్నది మాస్టర్ గారి కుర్చీ ఎక్కడ ఉన్నది నా కుర్చీ మాస్టర్ గారి కుర్చీ నా కుర్చీ పక్కన ఉన్నది మీ కాలేజీ ఎక్కడ ఉన్నది మా ఇల్లు మా కాలేజీ మా ఇంటి పక్కన ఉన్నది